సిగ్గుమాలిన జీవుడు మొగ్గిన చోటని ములుగుగాక అటు బిడ్డలకునై ఎల్లకాలము పాలుమాలక పాటుబడి తీలుగా వచ్చితే దేవుని దూరును ఏలో నాడే ఇది ఎరుగడా సిగ్గుమాలిన జీవుడు తా మొగ్గిన చోటనే ములుగుగాక కిమ్ముల విషయకింకరుడై తా నమ్ముడువోయనందులకే కమ్ముకోవచ్చిన కర్మము దూరును ఇమ్ములనాడిది ఎరుగడ సిగ్గుమాలిన జీవుడు తా మొగ్గినచోటనే ములుగుగాక బ్రతికి ఎన్నాళ్ళు భ్రమసి దేహమి మితిలేకవోమి మీదట గతియని శ్రీవేంకటపతి చేరు ఇతవని నాడెరుగడ సిగ్గుమాలిన జీవుడు తా ముగిన చోటనే ములుగుగా